జ్యేష్ట బ్రహ్మం బ్రహ్మణ శృణవన్నోతిదీమణాధిపత సశివసార శకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతన్ వందే గురు పరంపరా ారాయణం నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీ వ్యాసం తోముదీరే సుఖదుఃఖే సమే కయాజయో యుజ్యస్వ నైవం పాపమవాప్స్య శ్రీకృష్ణుడు కర్మను చేయటం విషయంలో ఒక అత్యంత విలక్షణమైన ప్రక్రియని బోధిస్తాడు ఈ నిష్కామకర్మ అనే మాటతోటి దానికి ప్రచారం నిష్కామకర్మ అని అలాగే కర్మయోగము ఈ పదాల్లో దాన్ని చెప్తూ ఉంటారు కానీ నేను గమనించిన దాంట్లో ఈ నిష్కామకర్మాన్న కర్మయోగము అనే పదానికి దానికి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన వ్యవస్థని అర్థ తాత్పర్యాన్ని చాలామంది ఎరగరు ఉడికే గీతలో మీకు అలాగా అనేక శ్లోకాలు ఉంటాయి వాటి గురించి ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తూ ఉంటారు కానీ దాంట్లో ఉండే సూక్ష్మమైన సత్యాన్ని ఎరిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎందుకంటే అది ఆత్మ జ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటుంది తర్వాత దాంట్లో ఆ వ్యక్తుల దోషం కాదు అది ఆ వస్తువు అట్టిది ఆ స్వరూపం అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది మన నిత్య జీవితంలో మనము ఎటువంటి వ్యవస్థ అలవాటు పడి ఉంటామో దానికి విరుద్ధంగా ఉంటుంది అలాగా పాజిబుల్ అలాగంటే జీవన శైలి సాధ్యమని కూడా మనకు అనిపించదు అంత కృత్రిమమైన జీవిత విధానానికి మనం అలవాటు పడుతుందంటే సో ఈ ఈ అస్తమానం దాహం వేసినప్పుడల్లా కోక్స్ పెప్సీలు తాగేవాడికి మంచినీళ్ళకి కూడా రుచి ఉంటుందనే సంగతి తెలియదు నీళ్లు తాగితే నీళ్లు తీయగా ఉంటాయి మధురంగా ఉంటాయి నీళ్లు ఆ సంగతి వాళ్ళు ఎరగరు మధురంగా ఎలా ఉంటాయి దాంట్లో పంచదార వేయందే మధురంగా ఎలా ఉంటాయని అడుగుతారు ఆ టేస్ట్ బర్డ్స్ అన్నీ పాడైపోయి ఆ స్థితి చేరుకుంటారు సో ఆ విధంగా మనం కృత్రిమ జీవిత విధానానికి అలవాటు పడిపోయి యథార్థ జీవితం అంటే ఏమిటో మనకి తెలియదు అంచే అతనే శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలు ఏమిటి ఇలా చెప్పాడబ్బా అని మనకు అర్థం కాదు శ్రద్ధ మనకు ఉంటుంది అంటే శ్రద్ధ లేనివాడు ఏమిటి ఆ కృష్ణుడు చెప్పిన ఏమైనా ప్యాసిబుల్ లేనది సందర్భం ఏమైనా ఉంది మీనింగ్లెస్ అని ఓపెన్గా చెప్తారు శ్రద్ధ లేనివాడు ఇంతకుముందు రాజబహదూర్ గౌడ్ అని ఒక ఆయన ఉండేవాడు మన హైదరాబాద్లో ఆయన ఇప్పుడు లేరు స్వర్గస్థులు లేరు ఆయన కృష్ణుని యొక్క గీతను విమర్శ చేసేవాడు ఆయన ఏమనుకునేవాడు అంటే ఏటీసీ యూనియన్ యాక్టివిటీకి గీత భంగంన అనుకునేవాడు గీత మేనేజ్మెంట్ని సపోర్ట్ చేస్తుంది కర్మంఘయ అధికారిస్తే మా ఫలేష కదా చిన్న కదా మేనేజ్మెంట్ని సపోర్ట్ చేస్తుంది గీత వర్కర్స్ని సపోర్ట్ చేయదనుకునేవి కానీ గీత వర్కర్స్ మేనేజ్మెంట్ అలా విడదీయదు మనుషుల్ని మనిషిని మనిషిగా పెట్టి బోధిస్తుంది అలాగ అలాగంటే భ్రాంతులు కూడా ఉంటాయి బట్ విషయం పరిజ్ఞానం బాగా తెలిసి కొలిది దాంట్లో ఉండే రహస్యం భాగాలు అలవాటు ఉంటుంది చాలామంది మనకి శ్రద్ధ ఉంది అతనికి శ్రద్ధ కూడా లేదు కాబట్టి ఖండించి వాడు కొంతమందికి శ్రద్ధ ఉంటుంది శ్రీకృష్ణుడి మీద శ్రద్ధ ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పిందేమిటో తెలియదు శ్రీకృష్ణుడి మీద శ్రద్ధ ఉంటుంది వాళ్ళ హృదయంలోనూ శ్రద్ధ ఉంటుంది భక్తి ఉంటుంది తర్వాత పైకి భక్తి ఉన్నట్టుగా కూడా ఉండటంలో ఒక ఒక సిస్టంలో అదొక లాభం ఉంటుంది దానివల్ల ఒక స్కీమ్లో నడుస్తూ ఉంటుంది అందుకోసం శ్రీకృష్ణుడు నిష్కామకర్మగా చెప్పాడు చాలా గొప్పది అని ఇలాగేదో ఉపన్యాసం చెప్తాను ఆ ఉపన్యాసం చెప్తున్నప్పుడు కూడా ఆ ఉపన్యాస కర్మకి ముందే ఫీజులో అవి నిర్ణయం చేసుకుని చెప్తారు వారికి పైగా నిష్కామ నిష్కామకర్మ మీద ప్రసంగం సెమినారు నిష్కామకర్మ మీద దీనికి మా ఆనగౌర్యం ఎంత ఇస్తారో ముందే నిర్ధారణ చేసేసుకుంటారు సో ఆ విధంగా కానీ ఎందుకంటే అంత కఠినమైనటువంటి విషయం సూక్ష్మమైన విషయం సో జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుందుకు జీవితము ఎడల సరైన స్పందనని కలిగి ఉండటానికి ఈ నిష్కామకర్మ అనే సిద్ధాంతం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది దాన్ని జాగ్రత్తగా అవగాహన చూసుకోవాలి ఇంకా చాలా ఉంది ఇక్కడే పెద్ద ఎప్పుడు చెప్పట్లేదు ఊరికే జస్ట్ ఉపక్రమే నిష్కామకర్మ ఉపక్రమోపనిషదు భాష్యకారులు అవతారి కంటారు చూడండి త్ర యుద్ధం స్వధర్మ ఇది ఏం యుధ్యమానస్ ఉపదేశమి ఒక ఉపదేశం ఒకటి చేస్తున్నాడు శ్రీకృష్ణుడు ఎవరి కోసం చేస్తున్నాడు యుద్ధము చేయుచున్న వాణి కొరకు చేస్తున్నాడు యుద్ధమానస్య ఉపదేశం యుద్ధము చేయుచున్నవానికి ఉపదేశం నిజానికి జీవితం ఒక యుద్ధము సో బ్యాటిల్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ తెల్లవారి లేస్తే యుద్ధమే కదండి కాబట్టి మన జీవితానికి కూడా చక్కగా అప్లై అవుతుంది యుద్ధం ఏదో ఓసారి చేసాడు కాదు యుద్ధ మానస్య వర్తమానం లక్షణం మనిషి రక్షణమేది మనిషి బతుకంతా వాడు ఎలా ఎలా బతుకుతున్నాడు అంటే యుద్ధ మానస్య యుద్ధం చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ బతుకుతూ మరి యుద్ధం ఎప్పుడు మానేస్తాడంటే బతుకు పూర్తయినప్పుడు మానేస్తాడు అది సమాచారం యుద్ధ మానస్య శానచ్ నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటాడు అయితే అక్కడ యుద్ధము అంటే క్రియ యాక్టివిటీ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 కానీ దుర్యోధననుకున్న రాగం పోర్షన్ తక్కువ ద్వేషం పోర్షన్ ఎక్కువ ద్వేషం ఏమిటి మనకి ఎంత మిగిలిందన్నది పాయింట్ కాదు ధర్మరాజు అడవిలోనే బతకాలు కానీ అసలు నగరానికి రాకూడదు వాడికి ఏమీ మిగలకూడదు ఇది ద్వేషం సో కాబట్టి ఆ రాగద్వేషంలో చేత ప్రేరితుడే యుద్ధంలో దిగాడు వాడికి కాదు ఉపదేశం ఏ యుద్ధం చేసి ప్రతి వాడికి ఉపదేశం ఏమిటి ముందు అసలు వాడికి చేయాల్సిన ఉపదేశం నిష్కామకర్మ కాదు వాడికి చేయాల్సిన ఉపదేశం ఏమిటంటే ధర్మానుష్ఠానం ధర్మంగా బతకడం నేర్చుకొని ఉపదేశం చేయాలి వాడికి వాడు చాలా లోవర్ లెవెల్ గాయ్ అర్జునుడి పరిస్థితి వేరు అర్జునుడికి ధర్మయుద్ధం అదే ఆ ధర్మయుద్ధం కూడా అతను ఎందుకు చేస్తున్నాడు అతనికి రాగద్వేషములు లేవు సో దుర్యోధనాధుడు వీళ్ళందరూ మనవాళ్లే అనే ఫీలింగ్ ఉన్నవాడు కానీ ద్వేషమేం లేదు తర్వాత సామ్రాజ్యమునందు రాగం లేదు నాకు ఎందుకు ఇది నేను భిక్ష చేసుకుని బతికి పోలేదా అని వైరాగ్యంగా ఉంటాడు కాబట్టి రాగద్వేషములు లేవు ఇంకా అయినా యుద్ధం చేస్తే ఎందుకోసం చేస్తాడు స్వధర్మం గనక చేయాలి కాబట్టి స్వధర్మము అనే దృష్టితోటి కర్మని చేసేవాడికి ఆ కర్మని చేసే సందర్భంలో మానసిక ప్రవృత్తి అంటే యాటిట్యూడ్ అంట మన ఇది మానసిక స్పందన సో ఆ మానసికమైన ఆభిముఖ్యము డిస్పోజిషన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడి చెప్తుంది ఉపదేశం ఒక ఉపదేశాన్ని చెప్తున్నాను నీకు నువ్వు స్వధర్మం స్వధర్మమునందు ప్రీతి కలిగి అడుగు ముందుకు వేస్తున్నావు కనుక నీకు ఉపదేశం వర్తిస్తుంది అందరికీ వర్తించదు ఇంచేతనే పిక్ పాకెటీర్ని మీరు వర్తింపజేయకూడదు నాకు ఏ లాభం వచ్చినా నష్టం వచ్చినా సరే నేను ఏది వస్తే అదే స్వీకరిస్తాను పరసు కొట్టేసిన తర్వాత ఆ పర్సులో ఏమీ ఉండకపోవచ్చు చెత్తకాయితాలు ఉన్నా కూడా నేను ఫ్రీ నేనేమి అనుకోను అలాగా అలాంటి దానికి స్వధర్మం అయితేనే వర్తిస్తుంది అధర్మానికి వర్తించగలం ఈ రూడు స్వధర్మానికే వర్తిస్తుంది అందాము సుఖదు సుఖదుఖములను లాభనష్టములను జయాజయౌ జయపరాజయములను సమే సమములుగా అయితే సమానముగా కృత్వా చేసి తరువాత యుద్ధ ఆ యుద్ధము కొరకు యుజ్యస్వ ఉద్యమించుము ఉద్యమించడం అంటే తెలుసు కదా ఉద్యమం చేయటం ముందుగా అడుగు వేయటం ఏవం ఈ విధముగా పాపం పాపమును నా అవాప్స్యసీ పొందవు పాపం నీ దరిదాపులకి రాదు ఆ యుద్ధంలో నీవు వెయ్యి మందిని కూడా పాపం రాదు సమస్య లేదు కాబట్టి ఈ విధంగా చెయ్యి కాబట్టి సమానంగా చేసుకోవాలి సమములుగా చేయాలి సమే ద్వివచనం అన్నీ జంటలు కదా కాబట్టి సమే కూడా జంట జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని అలాగా సమే సమములుగా చేయాలి ఎలాగ సమములుగా చేయటం బాహ్యమునుందైతే సుఖము యొక్క ఆకారము దుఃఖము యొక్క ఆకారము సమానంగా ఉండదు విరుద్ధంగా ఉంటుంది ఇప్పుడు వెదర్ ఉందనుకోండి మీకు సుఖాన్ని కలిగించే వెదరు దుఃఖాన్ని కలిగించే వెదరు ఒకలాగే ఉంటాయా ఉండవు సుఖం వెదర్ అంటే కూడా ఇలా ఉంటుంది దుఃఖం వెదర్ అంటే ఎలా ఉంటుంది వేడి మండిపోతూ ఉంటుంది సో ఆ బాహ్యంలో సమత్వం కుదరదు ఇంద్రియములు యొక్క స్థాయిలో కూడా సమత్వం కుదరదు ఎందుకంటే ఇంద్రియముల స్థాయిలో ఇంద్రియముల సెన్సేషన్స్ని రికార్డ్ చేస్తే బాహ్యంలో వెదర్ చాలా హాట్గా ఉందనుకోండి బాడీ హీట్ని రికార్డ్ చేసి సో చర్మమునకు దుఃఖమే కలుగుతుంది చర్మానికి పెయిన్ కలుగుతుంది ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది బయట వెదర్ బాగుంటే చక్కగా ఆ కంఫర్టబుల్ టెంపరేచర్ని బాడీ రికార్డ్ చేసి బాడీకి కూడా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఇంద్రియము చర్మము అనే ఇంద్రియము స్పర్శేంద్రియం లెవెల్లో మీకు డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది యూ ద నాట్ ఈక్వాలిటీ దే ఎక్కడ ఆత్మ విషయంలో అంతా కల్పితము ఆత్మ అద్వితీయము కాబట్టి అక్కడ ఈ సమత్వము మాటకి సందర్భం లేదు ఇంకా మనస్సు దగ్గర సమత్వం మనస్సు దగ్గర సమత్వం అని ఎందుకు చెప్తున్నారంటే మనస్సు డివైడ్ చేయటానికి అలవాటు పడి మీరు దయచేసి జాగ్రత్తగా గమనించండి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ నాకుంది అందుకోసం అలా హెచ్చరిక జారీ చేస్తూ మనస్సు అంటే మీరు అలవోకగా తీసుకోద్దు డోంట్ టేక్ ఇట్ లైట్లీ టేక్ ఇట్ సీరియస్లీ అండర్స్టాండింగ్ దెన్ ఇట్ బికమ్స్ లైట్ సో మనస్సు ఏం చేస్తుందంటే మనస్సుకి ఒక మ మనస్సు పద్ధతి ఒకటి ఉంటుంది అదేమిటంటే డివైడ్ అండ్ అపోజ్ డివైడ్ చేయటము ఒకదానికి ఇంకొక మధ్యలో వ్యతిరేకతని నిర్మాణం చేయటము ఇది మనస్సు యొక్క లక్షణం డివైడ్ అండ్ అపోజ్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 ఆ నిర్ణయం తప్పని కాదు సమ రెండింటినీ సమాలుగా చేసుకోమంటున్నాడు అంటే అది ఎందుకు సమానంగా నిర్ణయం కరెక్ట్ అయితే సమయకృత్వాలు ఎందుకు చెప్తాడండి నువ్వు ఉన్న నిర్ణయం తప్పురాడు అది అది నువ్వు దాన్ని న్యూట్రలైజ్ చేసి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు నేను చూసిన వెస్ట్రన్ ఫిలాసఫర్స్లో నీష్ అనే ఒక జర్మన్ ఫిలాసఫర్ కథను ఉన్నాడు చాలా గొప్ప ఫిలాసఫర్ నీష్ క్రిస్టియానిటీని ఏకేశాడు పట్టుకుని క్రిస్టియన్ మోరల్స్ని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 It contributed only to superstition and a mistake a misconception among the people therefore he thoroughly rejects the christian morality morality ante good bad kada morality ante this is good this is bad manchi chedu and a line between etvante line ante manchi lokam undadi chedu lokam veladalaniki viraledu chedu lokam undadi manchi lokam ladalaniki viraledu absolute anamata allagante division nani పోజిట్స్ని ఆయన ఒప్పుకోడు ఆయన ఏమంటాడంటే దేర్ ఆర్ నో ఆపోజిట్స్ దేర్ ఆర్ ఓన్లీ దేర్ ఈజ్ ఓన్లీ గ్రడేషన్ అని అంటాడు ఇప్పుడు ఇది వేడిగా ఉంది ఇది చల్లగా ఉంది అని నువ్వు అంటావు అన్నప్పుడు అవి రెండో ఆపోజిట్స్ అనే ఒక సిద్ధాంతంలో మనం బతికేస్తూ ఉంటాం కానీ ఆ సిద్ధా ఆ దృష్టి తప్పు మనం ఏం చేయాలంటే ఈ అపోజిట్స్ అనే దృష్టి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఇంక నేను ఎక్స్పెరిమెంట్ చెప్తా ఒక మూడు బేకర్లు తీసుకోండి ఒక బేకర్లో సిక్స్టీ డిగ్రీస్ హీట్ ఉన్న నీళ్లు ఎందుకంటే దాంట్లో వేలు పెట్టమంట నైంటీ డిగ్రీస్ అంటే వేలు కాలిపోతుంది అంచేత సిక్స్టీ డిగ్రీస్ అంటే పర్వాలేదు యూ కెన్ టాలరేట్ ఇట్ హా సిక్స్టీ డిగ్రీస్ హాట్ వాటర్ పోయండి ఇంకో బేకర్లో ఫైవ్ డిగ్రీస్ హాట్ వాటర్ జీరో అంటే మరి వేలు కొంకర్లో కొట్టే అలా వద్దు ఫైవ్ డిగ్రీస్ కోల్డ్ వాటర్ ఇంకో బేకర్లో పోయండి మధ్య బేకర్లో ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వాటర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ వెరీ కంఫర్టబుల్ వాటర్ ఇప్పుడు ఈ రెండు వేళ్ళు తీసుకొచ్చి ఇది హాట్ వాటర్లోనూ ఇది కోల్డ్ వాటర్లోనూ పెట్టండి పెడితే ఈ వేలుకి నొప్పి కలుగుతుంది ఈ వేలుకి నొప్పి కలుగుతుంది కదండి హాటు నొప్పే కోల్డ్ నొప్పే ఈ రెండు వేళ్ళు తీసుకొచ్చి వెంటనే తీసి ఈ మధ్యలో ఉన్న ఒకే బేకర్లో పెట్టండి పెడితే ఈ వేలుకి చల్లగా అనిపిస్తుంది ఈ వేలికి వెచ్చగా అనిపిస్తుంది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 దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ హీట్ అండ్ దట్ ఈస్ ఏ గ్రెడేషన్ డిగ్రీ ఆఫ్ హీట్లోనే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ కాబట్టి ఒకే తత్వము కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది తప్పిస్తే రెండు పరస్పర విరుద్ధములైన తత్వములు లేవు ముందు అది గుర్తుపట్టాలి అర్థమైందంటే రెండు లేవు అక్కడ ఉన్నది ఒకటే మరి రెండు లేకపోతే మేము ఈ చిన్నప్పటి నుంచి రెండు ఉన్నాయని ఎందుకు అనుకున్నాం మరి అదే దట్ ఈస్ ది ఇగ్నోరెన్స్ ఏమిటండి మేము ఇగ్నోరెంట్ అంటారు ఏమిటండి పిహెచ్డి చేసి వచ్చాం కదా ఇగ్నోరెంట్ అంటే ఆ జ్ఞానం వేరు ఇది ఇగ్నోరెన్సే శంకర్ల దగ్గర ఒక వైదికుడు అంటాడు ఏటా నన్ను పట్టుకుని ఇగ్నోరెంట్ అంటావేటి నేనేమో వేదాధ్యయనం అంతా చేశాను కర్మకాండ అంతా నాకు బాగా పరిచయం నేను శ్రోతం చదువుకున్నాను ఏ యజ్ఞం ఎలా చేయాలో నాకు బాగా తెలుసు నన్ను పట్టుకుని ఇగ్నోరెంట్ అంటావుటి నువ్వు నీకేం చదువు నేను చదువుకోలేదా పన్నెండేళ్ళు గురుకుల వాసన చేసి చదివిందంతా ఏమిటి అది విద్య కాద అని అడుగుతాడు అడిగితే ఈయనంటారో నువ్వేమనుకుంటున్నావు నువ్వు కర్తననుకుంటున్నావా కదా అంటే అవును కర్తనే యు ఆర్ ఇగ్నర్ అండ్ కాబట్టి ఏ డిగ్రీలు చేసామో ఎంత సంపాదించామో లేకపోతే ఎన్ని సోషల్గా ప్రఖ్యాత ఉండొచ్చు మీరు ఏమనుకుంటున్నారు సుఖదుఖములు పరస్పర విరుద్ధములు అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నాము బస్ మీరు పొరపాటు చేశారు దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ డివిజన్ కాల్డ్ ప్లెషర్ అండ్ పెయిన్ అవేం లేవు అవి ఉన్నట్టుగా మనస్సు మనల్ని మోసపుచ్చుతూ ఉంటుంది మనం జీవించి ఉన్నంతకాలము మనస్సు సృష్టించిన మోసంలో మనం బతుకుతూ ఉంటాం మనల్ని మోసగించి ఇది పైవాడెవ్వడవు కాదు మనల్ని మోస మనమే మోసగించుకుంటాం పైవాడెవ్వడు మోసగించడం ఇప్పుడు రోడ్డు పక్కన బండి పెట్టి ఆ బండిలో వాడు నిప్పులు పెట్టి కోల్ మీద కోల్స్ బర్నింగ్ కోల్స్ మీద ఒక నల్టి భూల్మూకుడు లాంటిది ఒకటి పెట్టి అది ఇక్ష్వాకుల కాలం నుంచి కూడా దాంట్లో ఆ కార్బన్ పట్టేసి ఉంటుంది అది దాని పెట్టి దాంట్లో గత రెండు మూడు నెలల నుంచి అలాగ కొనసాగుతున్నటువంటి నూనె పోసి వాడు పకోడిలో లేకపోతే బిరపకాయ బజ్జీలో వేసిస్తాడు అదే అసలు మొత్తం ప్రపంచంలో ఎన్ని కార్సినోజన్స్ అని తర్వాత పెరాక్సైడ్స్ అని సైంటిస్ట్లు ఐసోలేట్ చేసి పెట్టారో అవన్నీ ఆ నూనెలో ఉంటాయి అసలు నూనె స్వచ్ఛమైన నూనె కూడా మంచిది కాదు శరీరం ఆ నూనె దగ్గర ఎందుకు దానికో పచ్చిమిరపకాయ బజ్జీ తీస్తాయి తీస్తే వీడంటాడు కొంచెం రోస్ట్ ఎక్కువ చేయంటాడు పక్కన నిలబడి వాడు సొమ్ము పోయా పోయిది మన ఇంటెస్టైన్స్ కానీ వాడి సొమ్మైపోయాయి వాడికి కొంచెం రోజు ఎక్కువ చేసి అపచనరుగా బెజీ అమ్ముతాడు అది వీడు కొనుక్కు తింటాడు సో వీడు వీడు ఇలాంటి పొరపాటు ఎందుకు చేస్తున్నాడు అంటాడు ఎందుకు వాడికి ఓవైపు నుంచి బుద్ధి చెప్తూ ఉంటుంది ఇది మంచిది కాదేమో ఆరోగ్యానికి అని అయినా మనస్సు చేసేటువంటి మోసంలో పడిపోతాడు కాబట్టి మ మనము చేసే మోసంలో పడిపోతుకుతూ ఉంటాం మనస్సు ఏమని చెప్తుందంటే ఫలానా వాడు నీకు శత్రువు అని చెప్తుంది వాడు శత్రువు బంధువుల్లోనే బంధువుల్లోనే వే బంధువుల మధ్యనే మీరే ఆఫ్రికాలో ఉంటారా శత్రువులు చైనాలో ఉంటారా మన ఊళ్ళోనే మన బంధువర్గంలోనే ఉంటారు శత్రువులు కదండి ఆఫ్రికాలో చైనాలో శత్రువులు ఎందుకుంటారు కాబట్టి మన వాళ్లలోనే ఉంటారు శత్రువులు శత్రువులు అంటే వ్యతిరేక భావం ద్వేషం వాడు మనకి అయిష్టుడు వీడు ఇష్టడు అని మనస్సు చెప్తుంది మనం ఆ మోసంలో బతికేస్తాం మొత్తం జీవితం అంతా ఆ మోసంలో బతికేస్తాం మోసం ఏమని మనస్సు ఏమని చెప్తుందంటే సుఖ దుఃఖములనే రెండు వేరువేరున్నాయని చెప్తుంది రెండు వేర్వేరు లేవు నిజానికి ఏది సుఖమని మీరు అనుకున్నారో అదే దుఃఖంగా మారిపోతుంది ఏది దుఃఖం మీరు అనుకుంటారో అదే సుఖమైపోతుంది ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎడ్జిస్టింగ్ ది మైండ్ తినక తినక వేము దీయనుండు వేప చిగుళ్ళు రోజు కొంచెం తింటుంటే అయితే కాకరకాయ కూర తింటుంటే అది కూడా రుచిగా ఉంటుంది కొద్ది రోజులు వేపటికి ప్రారంభంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కొద్ది రోజులు వేపటికి రుచిగా ఉంటుంది ఉప్పు వేయలేదనుకోండి ఏంటంటే ఉప్పు లేకుండా అయ్యింది తింటామండి అని ముందే మీరు దాన్ని కొట్టిపారేస్తే ఇంకా అలాగే ఉంటుంది అది ఉప్పు వేసే కానీ నడవద్దు ఉప్పు వేయలేదనుకోండి జస్ట్ బేర్ విత్ ఇట్ లి సీ వాట్ హ్యాపన్ ట్రై వన్ మోర్ టైం వన్ మోర్ టైం యూ ట్రై దెన్ యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ ఆ తర్వాత ఉప్పు వేయకపోతే ఉప్పు వేయలేదని తెలుస్తుంది కానీ ఇది అయిష్టము అనే ఫీలింగ్ రాదు projection ప్రాజెక్షన్ రాదు ఉప్పు వేయలేదని తెలుస్తుంది ఉప్పు వేయలేదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ టేస్టీ అనే ఆ ప్రాజెక్షన్ ఉందే అది ఉండదు ఇంకా ఉప్పు వేయలేదని మాత్రం సెన్సేషన్ ఉంటుంది నాలుగు బండబారిపోతుంది అనుకో మీరు అనుకోండి సెన్సేషన్ ఉంటుంది కానీ మనస్సు యొక్క ప్రాజెక్షన్ ఉండదు ఉప్పు వేయలేదు ఎవరి ఉప్పు తక్కువైందనుకోండి కోప్పడతారు మీరు ఎరుగుదరా ఉప్పు తక్కువైతే కోప్పడతారు ఎందుకు కోప్పడ్డాడు దుఃఖం పొందాడు కాబట్టి కోప్పడ్డాడు ఉప్పు ఉప్పు తక్కువైతే దుఃఖం వచ్చింది కాబట్టి కోప్పడ్డాడు అది దుఃఖం ఎందుకైంది మనస్సు అలా ప్రాజెక్ట్ చేస్తుంది మీరు సపోజ్ యూ జస్ట్ ట్యూన్ మైండ్ ప్రాపర్లే దెన్ మనస్సు ప్రాజెక్ట్ చేయడం మానేస్తుంది ఇప్పుడు అది దుఃఖం కాదు ఇప్పుడు చెప్పండి సుఖానికి దుఃఖానికి బోర్డర్ ఎంత వెరీ థిన్ మీరు ఒక్క పిసర్ పర్స్యూ చేస్తే పోతుందా బోర్డర్ అంచేత జీవితంలో ఘటనలు ఉన్నాయి మనుషులు ఉన్నారు పదార్థాలు ఉన్నాయి ఘటనలు ఉన్నాయి ఆబ్జెక్ట్స్ అర్ధే పీపుల్ అర్థే ఈవెంట్స్ అర్ధే సుఖదుఖాలు లేవు సుఖ దుఃఖాలు అన్నది మన మైండ్ చేసినటువంటి ట్రిక్ అది మీరు మైండ్ని ప్రాపర్గా ట్యూన్ చేయగలిగితే ఆ బార్డర్ బిట్వీన్ ప్లషర్ అండ్ పెయిన్ ఆ బార్డర్ ఉంటుంది చూసారండి అది పోతుంది పోతే ఇంకా ఆ తర్వాత ఈ ప్లషర్ పెయిన్ అనే డివిజన్ లేకుండా పోతుంది పోతే యూ విల్ బీ ఇన్ పెర్మనెంట్ హ్యాపీనెస్ ఎందుకంటే హ్యాపీనెస్ని చెడగొట్టిది ఈ ప్లషర్ పెయిన్ డివిజనే ఈ బితవాదులు ఉన్నారు వాళ్ళు ఏమి తెలిసి చెప్తున్నారని మీరు అనుకోద్దు వాళ్ళకి ఏం తెలియదు అత్యంత మౌలికమైనటువంటి సుఖదుఖములు కూడా వాటిల్లో కూడా ద్వైతం లేదు అవి రెండు ఒకటే రెండులో భాషిస్తున్నాయి ఒకే తత్వం మనస్సు చేసిన మోసం చేత అలా రెండులో భాషిస్తున్నాయి అని శ్రీకృష్ణుడు నెత్తి నోరు కట్టుకు చెప్తాడు నెత్తి నేరు కొట్టుకు చెప్తాడు ఒకసారి కాదు పదిసార్లు చెప్తాడు కానీ ద్వైతవాదులకి అర్థం కాదు వాడు వాళ్ళకి ఎంతసేపు ఏవో కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఏదో కొంత ఒక బండ పద్ధతికి అలవాటుపడి ఉంటారు అదే సత్యం అనుకుంటారు తప్పించి అంతకు మించి వాళ్ళు ఆలోచించలేరు వాళ్ళు బ్రెయిన్ ఎనాస్థిటైజ్ అయిపోతుంది ఒక లోకల్ ఎనాస్థిషియా అయిపోతుంది ఒక ఏరియాలో బ్రెయిన్ పంచేది ఆ ఏరియాలో బ్రెయిన్ అంతా క్లోజ్ అయిపోతుంది అంచేత వాడు మీరు ఎవరైనా లోకానికి వెళ్ళి చెప్పండి సుఖదుఖములు అనేవి రెండు వేరు కాదు అని ఎవరికైనా చెప్పి మీరు ఒప్పించండి చూస్తాను మీరు లాభ నష్టాలంటూ రెండు ఏమీ లేవు అని ఎవరికైనా చెప్పి చూడండి మీరు రాళ్ళేసి కొడతారు మీరు ఏదో అనుకుంటున్నారు ఇలాంటి మాటలు చెప్తే లో గతానుగతికో లోక కాబట్టి లోకంలో మీరు ఎవరిని చెప్పి మెప్పించలేరు ఎందుకంటే వాళ్ళ మనస్సు అలాగ గట్టిగా ఆ అజ్ఞానంలో ఫిక్స్ అయిపోయింది మహాత్ములు జనులను అదే అజ్ఞానంలోకి పుష్ ఉంటారు ఎందుకంటే దే కెనాట్ డూ ఎనీథింగ్ బెటర్ దెన్ దే ఆర్ ఇగ్నోరెంట్ క్యా బాత్ అంచేత అదే అజ్ఞానంలోకి పుష్ చేస్తూ ఉంటారు పుష్ చేసి నీ సుఖానికి ఇది కారణం నీ దుఃఖానికి అది కారణం అని చెప్పేసి భ్రమపడు వాడు భ్రమపడుతామో ఇతర వాళ్ళ సో అంధేనైవ నీయమానాయ తర్వాత ఇంకోహట్నే గమనించారు గీత పాఠం చెప్తారు సుఖదు సమయకృత్వం గీతలో ఎన్నిసార్లు వస్తుంది సుఖదు సమీకృత్వం అనే మాట మీరు చేసి తీసి చూడండి తెలుస్తుంది అడుగు అడుగున వస్తుంది ఆయన శ్రీకృష్ణ రిపీట్ చేయాలి సుఖ దుఃఖాలనేవి రెండు వేరు వేరేం కాదురా రెండు ఒకటే సత్యం తెలుసుకో నీ మనస్సు రెస్పాన్స్ అలా వచ్చేసింది తప్పిస్తే అలా అలవాటైపోయింది తప్పిస్తే సుఖ దుఃఖాలనేవి అంత పరస్పర విరుద్ధంలోని అంశాలు లేవు జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎ గ్రడేషన్ సుఖమే దుఃఖం దుఃఖమే సుఖం జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ఎ గ్రెడేషన్ అంచేత అవి పరస్పర విరుద్ధంలో నువ్వు అనుకుని రెస్పాండ్ అవుతున్నంతసేపు నీకు ఆ వివేకం రాదు ఎప్పటికీ అని పాపం ఆయన ఎన్నోసార్లు చెప్తారు గీత పాఠం చెప్తూనే ఉంటారు అట్ ది సేమ్ టైమ్ దే టీచ్ ఆర్ దెక్ట్ ఎగెన్స్ట్ ది స్పిరిట్ ఆఫ్ గీత స్పిరిట్ ఆఫ్ గీత ఏమిటి సుఖ దుఃఖముల ఎడల ఈక్విపాయిజ్ ఆఫ్ మైండ్ అంటే సుఖ దుఃఖముల రెండింటి ఎడల కూడా మనస్సు ఎడల ఒక యాక్సెప్టెన్స్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 తన అజ్ఞానంలోనే తను బతుకుతాయి దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్ ఎనీవే సో సుఖదు సమయకృత లాభాలాభం లాభనష్టాలు ఉంటాయి ఏమిటి లాభనష్టాలు ఉండేవి ఊరికే మనం చాలా నేరో ఏరియాలో ఉండి ఆ నేరో సర్కిల్లో ఉండి ఆ సర్కిల్ నుంచి బయటకి ఆలోచించడం ఆ సర్కిల్ కంటే కొంత బిగ్గర సర్కిల్ ఆలోచించడం మనకి చేత కాదు కాబట్టి లాభనష్టాలు లాభ ఉంటాం ఏమిటి లాభ వాట్ డస్ ఇట్ మీన్ suppose you gained a 1000 rupees what is it that you gained after all what is it that you gained suppose you lost a 1000 rupees what is it that you lost avanasara a gain kane a loss kane is it a real gain at all is it a loss at all evlo no, mathodunnaru no, swamiji meeku 1000 rupees nashtam vacchindi na na don't talk anymore what do you mean by loss hey 100 rupees hey evvent 1000 rupees potta kochavam nammo potu potavama హౌ యూ నో దట్ ఇట్ ఈస్ లాస్ ఒక్క అడుగు ముందుకేస్తే పదివేలు వస్తాయి వాట్ థౌజండ్ థౌజండ్ ఈజ్ వాట్ క్యా బాత్ లాభ నష్టాలు మీ లాభ నష్టాలు మీకు తెలీదు అసలు లాభ నష్టాలు అంటే ఆత్మలాభాత్ పరో లాభో నాస్తి కవయో విధుహు సురేశ్వరాచార్యుడు మానసోల్లాసము అనే గ్రంథంలో అంటాడు ఆత్మస్వరూప లాభమే లాభం ఇంకా మిగతా లాభాలు ఏమి లాభాలు కానీ కానీ సో పుత్రాత్ ప్రేయ విత్తాత్ ప్రేయ ఏతస్మాత్ సర్వాత్ ప్రేయ స ఏతస్మాత్ సర్వస్మాత్ ప్రేయ అని బృహదారంకంలో ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తారు మీరు ఏది లాభం అనుకుంటున్నారో అది లాభమూ కాదు ఏది నష్టం అనుకుంటున్నారో అది నష్టమో కాదు ఒకసారి భిక్ష మిస్ అయింది భిక్ష అనుకున్నాం రాలేదు సమ్ మిస్కమ్యూనికేషన్ వాడు అది లాభమా నష్టమా నన్ను అడిగితే చక్కటి లాభం రాత్రి భిక్షకు హాయిగా యూ విల్ బి రెడీ సైడ్ అస్తమా పొద్దున్న మధ్యాహ్నం పొద్దున మధ్యాహ్నం డే అవుట్ అవుట్ అది భిక్ష స్కిప్ అవ్వడం ఎంత లాభం అది అది ఆ ఊరికే మన భ్రాంతింది మన మనస్సు చెప్తుంది చూడు వీళ్ళందరూ హాయిగా ఒంటరి వండుకుని భోజనాలు చేస్తున్నారు నువ్వు ఒంటరిగా నీకేమో భిక్ష లేకుండా అయిపోయింది అని మనస్సు చెప్తుంది మనం అదే సత్యం అనుకుంటుంది కాబట్టి తర్వాత జయాపజయాలు ఉన్నాయి జయాపజయాల గురించి మనకు అసలు ఏమీ తెలీదు ఇప్పుడు ఎద్రవాడికి నాకు మాట మా ఒక ఇష్యూ మీద వీ హ్యావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇది ఎలాగంటే ఎద్రవాడు అన్నాడు కాదని నేను అంటే వాడు ఒప్పుకోలేదు మంకు పొట్టు సరే మీరు చెప్పినట్లే కానివ్వండి అన్నాను అంటే మరి ఏమిటనుకుంటున్నారు నా ప్రతిభ నేను చెప్పినట్టు అందరూ నడవాల్సిందే అని అతను సంతోషపడి వెళ్ళిపోయాడు అన్నాడు కూడాను నేను చెప్పినట్టు చేయాల్సిందే అందరూ కూడాను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 talks evil of your good. He offends your taste. He negates your opinion. And you smile inwardly. Paikadu. Paikya smile jeseran kondai, vadi ki tel shpotun. మనం చేసిన అపకారం వీడిని ఎఫెక్ట్ చేయలేదు అని వాడికి తెలిసిపోతుంది వాడికి తెలియకూడదు వాడు అను వాడు మనం వీడి మీద దెబ్బతీసామని అనుకోవాలి అంతే సో లెట్ హిమ్ స్టేన్ హిజ్ ఒపీనియన్ యూ నీడ్ నాట్ ట్రై టు చేంజ్ హిజ్ ఒపీనియన్ ఆ నువ్వు చేసిన దానివల్ల నాకేమీ కాలేదో ఏమిటనుకుంటున్నావు అని అలాగంటే అహంకారం కూడా అనవసరం సో యూ స్మైల్ ఇన్ వర్ల్డ్ దట్ ఈజ్ విక్టరీ అది విక్టరీ మన మనం ఇటువంటి విక్టరీ అసలు మనం జీవితంలో ఎరుగుతున్నా చెప్పండి ఇవి ఇలాంటి విక్టరీ ఇది అసలు మనకి తెలీదు మనకి విక్టరీ ఏమిటంటే డబ్బులాడినప్పుడు నా మాట పై మా నా చేయి పైన ఉండడమే నాకు జయం నా మాట నెగ్గడమే జయం అదే విక్టరీ చిన్నపిల్లవాడు తల్లితో మొంకు పడతాడు మొంకు పడితే తల్లి నచ్చ చెప్పే ప్రయత్నించేస్తుంది ఓ రెండు సార్లు వాడు వినబోతే చిరునవ్వు నవ్వి సరే కానీలే ఇంకా కురడాడు కదా ఎప్పుడు పెరుతే వాడే తెలుసుకుంటాడు అని అగ్రి అవుతుంది వాడు ఎవరుకుంటాడు నేను మొంక పట్టుపట్టి జయం సాధించాను అనుకుంటాడు కానీ తల్లికి తెలుసు వాడి మొహం వాడికి కాదు జయే ఆవిడికి తెలుసు ఇన్ఫాక్ట్ ఆవిడదే జయం ఎందుకంటే జయమునందు అభిమానం లేని వ్యక్తి కనుక పిల్లవాడి మీద మనకెందుకంటే జయం అనే ఆ గివింగ్ యాటిట్యూడ్ ఉంటుంది కనుక ఆ మీదే జయం వీడిది జయం అన్నడు కాదు వీడు ఎప్పుడు తెలుసుకుంటాడు భవిష్యత్తులో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 కానీ ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు మాత్రం దాన్ని జయమన్నట్టుగా అనిపిస్తుంది ఆ టెర్రరిస్ట్లు అందరూ కలిసి విహ్ వాన్ అని పార్టీ చేసుకుంటా పార్లమెంట్ మీద అటాక్ చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ విక్టరీ ఫర్ ది టెర్రరిస్ట్ బట్ దెన్ ఇట్ ఈస్ ఎ డిఫీట్ ఫర్ ది టెర్రరిస్ట్ నాట్ ఎ విక్టరీ విక్టరీలా అనిపిస్తుంది తాత్కాలికంగా అలా అనిపిస్తుంది ఎవడైతే మన పార్లమెంట్ మీద అటాక్ చేసాడో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 ఈ ద్వంద్వాల వ్యామోహంలో నువ్వు పడద్దు నీ ధర్మం ఏమిటో నువ్వు చూసుకో సుఖ దుఃఖే సమేకృత్వ లాభాలాభం జయాజయవు తో యుద్ధాయ యుద్ధీయస్వ ఎందుకు యుద్ధం చేయాలి యుద్ధం స్వధర్మం గనక అర్జునునికి మనస్వధర్మం జీవన యుద్ధము జీవన సంగ్రామము ఇది స్వధర్మం గనక చేయటమే కనుక సంచేతనే ఎవరైనా యంగ్ పీపుల్ యంగ్ పీపుల్ ఆర్ మిడి ఏజ్డ్ పీపుల్ మాకు కాన్ఫిడెన్స్ రావట్లేదండి లేకపోతే మాకేమో సెక్యూరిటీ ఉండట్లేదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది అని ఇలా కంప్లైంట్ చేసినప్పుడు నేను ముందు ఆశ్చర్యపోతాను ఏటో బా కంప్లైంట్ అని నాకు ఆశ్చర్య కలుగుతుంది ఎందుకంటే నిన్ను అవన్నీ అసలు ఆలోచించమని ఎవరు చెప్పాడు అవన్నీ నీ పా నువ్వు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ గో అండ్ డూ ఇట్ ఓవర్ వై యు మేక్ థింగ్స్ సో కాంప్లెక్స్ ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు వాడి డ్యూటీ ఏమిటి తెల్లవారులు వేస్తే వాడు డ్యూటీ ఏంటి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి డ్యూటీకి పోయి అక్కడ వర్క్ చేయాలి నాకు కాన్ఫిడెన్స్ ఏమిటి దేనికి కాన్ఫిడెన్స్ ఫర్ వాట్ నాకేమో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాను అబౌట్ వాట్ అబౌట్ వాట్ యు ఆర్ ఫీలింగ్ ఇన్సెక్యూర్ బ్రేక్ఫాస్ట్ చేయటంలో ఇన్సెక్యూరిటీ ఉందా లేకపోతే కారో స్కూటరో రైలో బస్సు ఎక్కి డ్యూటీ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళడంలో ఇన్సెక్యూరిటీ ఉందా ఎక్కడ ఉంది అన్సెక్యూరిటీ ఆ బిల్డింగ్ తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి నీ సీట్లో నువ్వు కూర్చోవడంలో ఎక్కడ ఉంది అన్సెక్యూరిటీ ఆ ఫైల్ తీసి వాళ్ళకి దేంట్లో ఉంది అన్సెక్యూరిటీ అర్థం ఉందా ఆ మాటకి అంటే స్వధర్మనిష్ట లేకపోవడం చేత జీవితం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 ప్రతి వాడు ఈ మూడు ఇష్యూస్ తోటే గిలగిలలాడిపోతూ ఉంటాడు నాకు సుఖం కావాలి దుఃఖం ఉండకూడదు వై యు హ్యావ్ సచ్ అన్ ఎక్స్పెక్టేషన్ రాంగ్ అప్పుడే డివిజన్ వచ్చేసింది చూడండి నాకు ఎంతసేపు ఐఎమ్ ఐఎమ్ ఏ లూజర్ చాలామంది అలా అంటారు ఐఎమ్ ఏ లూజర్ అరే కమా హౌ డూ యూ నో దట్ యు లూజర్ హౌ యు నో సో అసలు లూజర్ అనే మాటకి అర్థం లేదు నాకు ఏలు నాటి శేణి నడుస్తుంది కాబట్టి ఐఎమ్ లూజర్ ఏమండీ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ నిజంగా యు ఆర్ లూజర్ అయితే యూ షుడ్ నాట్ బి అలా ఇవింది ఫస్ట్ ప్లేస్ అలా కాదు కాబట్టి యు ఆర్ ఎ లూజర్ అంటే ఎందుకని లూజర్ యూ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ టు గెయిన్ ఇన్ఫాక్ట్ యూ హావ్ గెయిన్ ఎవ్రీథింగ్ ఏమిటి లూజర్ అనే మాటకు అర్థమే ఉండదు కాబట్టి అలాగే జయ పరాజయములు సక్సెస్ ఏ వాట్ యూ మీన్ బై సక్సెస్ వన్ హూ మేనేజెస్ హిస్ డిజైర్స్ ప్రాపర్లీ ఈజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఈ మూడు ఈ మూడింటిని విడదీయకూడదు ఈ యుగ్మములు మూడు జంటలు ఉన్నాయే ఆ మూడు పరస్పరము కలిసి ఉంటాయి ఈ మూడు జంటలతోటి మానవులు సతమతమవుతో వాటిల్లో పరస్పర వైరుధ్యమే సత్యంగా భావించి ఆఫ్టర్ ఆల్ వైరుధ్యం అనేది చేత కల్పించబడినదే తప్పిస్తే మౌలికంగా వైరుధ్యం లేదు మౌలికంగా నువ్వు చల్లగా ఉందన్నా వెచ్చగా ఉందన్నా బోథర్ ఎ డిగ్రీ ఆఫ్ హీట్ వెదర్ నువ్వు బాగుందన్నా బాగులేదన్నా బోతారట్ డిగ్రీ ఆఫ్ ద సేమ్ క్వాలిటీ లాభ నష్టాలు అన్నది కూడా ఇట్స్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డిగ్రీ ఎ లిటిల్ అడ్జస్ట్మెంట్ ఇటు అటు నో దే దెర్ నో అబ్సల్యూట్ డివిజన్ బిట్వీన్ ది టూ సుఖ దుఃఖాల దగ్గరకు వచ్చేప్పటికి సపోజ్ మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి ఓకే Let us accept it. Okay, it is there. There is. Duradurashtam, Abhagyam, there is. Okay, what do we do? What do we do? Already you have one agonist state. Why do you have one agonist state? Why do you have one agonist state? When you are ready to accept it, it is no more pain. Pain is not the case. If you have to accept it, it is the pain. If you accept it, it is not the case. The border between pleasure and pain is lost. That is why. ఆ సమత్వము చాలా గొప్పది ఫిలాసఫర్స్ ఈ ఫిలాసఫర్స్ స్టోన్ అంటారు అంటే ఫిలాసఫర్స్ స్టోన్ అంటే అది దాంతో ఇనుమును ముట్టుకుంటే బంగారం అయిపోదు సంథింగ్ లైక్ దాట్ ఏమంటే అలా అంటారా సంథింగ్ లైక్ దాట్ ఈస్ ద సంథింగ్ లైక్ దట్ ఈస్ దే అయితే రాడ్ ఆఫ్ మోసెస్ రాడ్ ఆఫ్ మోసెస్ పేరు విన్నారా రాడ్ ఆఫ్ మోసెస్ అంటే మోసెస్ చేతిలో ఓ స్టాఫ్ ఒకటి ఉంటుంది రాడ్ కబతే స్టాఫ్ ఆ స్టాఫ్ కనుక పట్టుకుంటే అన్ని అడ్వర్స్ కూడా పాజిటివ్ అయిపోతూ ఉంటాయి వేదాంత ఈజ్ ది రాడ్ ఆఫ్ మోసస్ కాబట్టి శ్రీకృష్ణుని యొక్క ఉపదేశమును చేతబట్టి దాంతో సుఖ దుఃఖాల మీద జయాన్ని సాధించాలి కానీ సుఖ దుఃఖాలను రెండింటినీ కలిపి కొట్టిపారేయాలి రెండింటికి అతీతంగా పోవాలి అంతేగాని నాకు సుఖం కావాలి దుఃఖం కాకూడదని వీడు అంటున్నంత కాలం సుఖం కావాలో దుఃఖం కాకూడదు రాకూడదు అంటే అర్థం ఏంటండి హీ ఆజ్ ఆల్రెడీ డివైడెడ్ అండ్ అపోజ్డ్ డివిజన్ ఒకటి చేశాడు ఇది సుఖము ఇది దుఃఖము డివిజన్ చేసేసాడు సుఖ దుఃఖాలని చిన్నపిల్లవాడు అనారోగ్యంగా ఉన్న చిన్న పిల్లవాడికి చాక్లెట్ సుఖం చాక్లెట్ ఇవ్వకపోతే దుఃఖం కానీ తల్లికి తెలుసు వాడు ఏది సుఖం అది దుఃఖమని ఏది దుఃఖం అది సుఖము తల్లికి తెలుసు వనీలా ఐస్ క్రీమ్ సుఖం అనుకుంటారు జనులు కానీ నాకు తెలుసు వనీలా ఐస్ క్రీమ్ దుఃఖం అని అయినోటి ఎందుకంటే తిండం అయిపోయిన తర్వాత కడుపులోంచి ఏదో వికారంలాగా వస్తుంది ఎవరు అంటే వస్తుందండి ఆ వనీలా ఉంది చూసారా అది ఇట్స్ ఎ కెమికల్ వేనిల్ అని ఒక ఆర్గానిక్ కెమికల్ బెంజిన్ రింగ్ ఉన్న కెమికల్ ఆల్టీహైడ్ తిల్హైడ్ ఇట్ ఈస్ ఆల్టీహైడ్ మిథాక్సీ హైడ్రాక్సీ ఆల్డిహైడ్ ఆర్థో మెటాహైడ్రాక్సీ ఆర్థోమిథాక్సీ ఆల్డిహైడ్ వెరీ సిలియస్ట్ కెమికల్ అది ఆ కెమికల్ వేస్తారు వ్యానిలిన్ అనే కెమికల్ వేస్తారు ఫర్ ది సేక్ అ ఫ్లేవర్ అది ముక్కుకి నోటి నోటికి ఫ్లేవర్ బాగుంటుంది కంఠం దిగిన తర్వాత ఇంటెస్టైన్స్ గోల పెడతాయి ఏమిటి కెమికల్ ఇది దీన్ని ఏం చేయాలి ఇప్పుడు హౌ టు హ్యాండిల్ ఇట్ అదేదైనా ఒక న్యూట్రిషన్స్ మెటీరియల్ కాదు కార్బోహైడ్రేట్ కాదు ఇట్ ఈస్ నాట్ ఫుడ్ ఇట్ ఈస్ ఎనో ఇట్స్ ఎ ఫారెన్ సబ్స్టెన్స్ హౌ టు హ్యాండిల్ ఇట్ దాన్ని ఏమో ఇట్ హ్యాస్ టు బి ఇజెక్టెడ్ అండ్ దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్ అదేమో వాటర్లో డిజాల్వ్ కాదు అంచేతనే మీకు ఐస్ క్రీమ్ సస్పెండెడ్ మెటీరియల్ అది వాటర్లో జెల్లీ మెటీరియల్ కావాలి డిజాల్వ్ అవ్వకూడదు ఇట్ డజన్ డిజాల్వ్ ఇన్ వాటర్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్రీటెడ్ ఇమీడియట్లీ it has to be broken down oxidise cheyalasundi all the hairna acidic kind oxidise chesi sodium salt ki convert chesthe appudu potundi appudiki system clean avutundi enta pani lopaga anjathane vikaramu nalaga vanillin vasam ochinodalla vikaramastho so it is painful anyway sukha so, dukha mola edala samatva buddhi asalu the division itself is wrong అని కాబట్టి ఇంకిప్పుడు ఈ సుఖదుఖములు లాభ నష్టములు జయపరాజయములు వీటి గురించి లోకల్లో ఉన్నటువంటి సామాన్య ప్రథ ఏది గలదో అది సుతరాము తప్పది వాటిలో అంత డివిజను అంత అపోజిషన్ లేదు సమేకృత్వ ఆఫ్టర్ ఆల్ అండర్ లయింగ్ అండర్నీత్ దేర్ ఆల్ వన్ అండ్ ది సేమ్ ఆ సత్యాన్ని గుర్తించి యు లెర్న్ టు ఫేస్ బోత్ ఆఫ్ దెమ్ విత్ ఈక్వానిమిటీ అనే రెండో ఒకటేనా పెద్ద విషయం కాదు అని మీరు అనుకోగలిగారు అనుకోండి చల్తా హే ఒకరోజు పది రూపాయలు వస్తుంది ఇంకో రోజు పది రూపాయలు పోతుంది దీని గురించి పెద్ద చింత చేయలేని మేము చేయం అని ఒక బిజినెస్ పీపుల్ అలా ఉంటా లాభ నష్టాలు వేసేప్పుడు వే వస్తాయని లాభ నష్టాలు లాభం వస్తుంది నష్టం వస్తుంది దాని గురించి అలా కంగారు పడకూడదు అంటాడు మన వాడు హీఈస్ ది రైట్ గాయ జయ పరాజయాల విషయంలో కూడా అటువంటి దృష్టికోణమే అండర్లయింగ్ ట్రూత్లో ఈ డివిజన్ ఉండదు కాబట్టి ఈక్వానిమిటీ ఆఫ్ ది మైండ్ ఈ క్వి పాయిస్ ఆఫ్ ది మైండ్ అంటే మనస్సులో ఆ డివిజన్ని అంత గట్టిగా పెట్టుకోకుండా ఎప్పుడైతే అలా అయిపోయిందో మనస్సులో ఉన్నటువంటి కాలుష్యం అంతా పోతుంది అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ రాగద్వేషాలు పోతాయి రాగద్వేషాలకు మూలం అన్నీ పోతాయి మనస్సు ఎలా ఉంటుందంటే ఏలం వేసి తేత దిగిన నీరు వలె స్వచ్ఛంగా ఉంటుంది ఇంక మరి మనస్సు స్వచ్ఛమైపోతే ఇంకేం స్వధర్మం మిగులుతుంది And you know what it is Swadharma. You go and do it. Over. Job is done. Life becomes very simple. Swadharma, Anushthana, life becomes very simple. Sāyinkālāma ārāhi hindi. Classical world, classical world, classical world, classical world, chapter. Tela artun de. Student college in kaltar, teacher pathan japtar. Jeyetan lo jain, jeyetan ho sstund de. A jeyetan dīshkha lintlo pares te katsun ladu stvam tāhi.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 రెండింటినీ తుల్యము సమానంగా చేసుకోమన్నారు ఏంటని సమానంగా చేసుకోవడం అంటే ఏం చేసుకోవాలి సుఖ దుఃఖాలని సమానంగా చేయడం అంటే ఏమిటి ఆయన చెప్తున్నారు రాగద్వేషత్ సుఖము ఎడల రాగము దుఃఖము ఎడల ద్వేషము పెట్టుకోకుండా